ఇరవై నాలుగు తత్వాలతో చక్కగా ప్రత్యేక ఆత్మకు అనుసంధానం చేశార చక్కగా ఆత్మనిష్టకి ఎలా అవి అని తెలుసుకున్నటువంటి వాడై ఆ ఇరవై అక్షరాలతో గాయత్రి మంత్రాన్ని ఆయనకి ఆ స్ఫురణకు వచ్చిందనమాట ఆ స్ఫురణకు వచ్చినటువంటి మంత్రాన్ని ఆయన గాయత్రీ మంత్ర ద్రష్ట గాయత్రి మంత్ర స్రష్ట అంటే సృష్టించిన ద్రష్ట దర్శించిన స్రష్ట అంటే సృష్టించినవాడు ద్రష్ట అంటే దర్శించ సరే ఎలా దర్శించాడు ఆయన అంటే ఆయన పంచభూత తత్వాలని పంచముఖాలుగా కలిగినటువంటి చైతన్య స్వరూపిణిగా అమ్మవారిని దర్శించాడు ఆయన ఆయన నెరేట్ చేశారు ఆయన అంతే ఆయన ఏం రూపం గీయలేదు ఆయన నెరేట్ చేసిన విధానాన్ని విన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ నెరేషన్ మరి తర్వాత చాలా కాలం వరకు అందించాలి అంటే ఏం చేయాలి అని దానికి ఒక రూపాన్ని కల్పించారు ఐదు పంచభూతాలకి ఐదు వర్ణాలు ఉన్నాయని ఆ ఐదు వర్ణాలతో కలిగినటువంటి ముఖాలు ఒక ఎర్రముఖం ఒక తెల్లముఖం ఒక పశుపచ్చ ముఖం ఒక నల్లముఖం ఒక గౌరవర్ణం ఇట్లా అటు ఇటు కాకుండా అనమాట ఇలాంటి ఐదు ముఖాలను సృష్టించారు ఇలా వర్ణాలు ఎందుకని అంటే ఆ పంచభూత తత్వాల ఐదింటికి కూడా ఐదు వర్ణాలు ఉన్నాయన్నమాట మన కంటిలో కూడా ఐదు వర్ణాలున్నాయి అన్నమాట ఎర్రది తెల్లది కర్రది ఇంద్రనీళము సునీలము ఇలా ఐదు వర్ణాలి ఈ పంచవర్ణ స్వరూపిణి ఆవిడ ఈ పంచవర్ణాలనే అక్కడ పెట్టారు యాక్చువల్గా ఈ ఐదు వర్ణాలని బట్టికెళ్ళి అక్కడ గాయత్రి మాత యొక్క ముఖాలుగా పెట్టారు సో జాగ్రత్తగా ఈ గాయత్రి మంత్ర అర్థాన్ని సంధ్యావందనం చేసి తెలుసుకోవాల్సిన అంశం ఏమిటయ్యా మనం అందరం కూడా సంధ్యోపాసన చేయమంటున్నాం మన సాంప్రదాయంలో చలాచలబోధ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తప్పక సంధ్యోపాసన చేయాలి చేస్తే ఏమిటవుతుంది అంటే నువ్వు ఈ పంచవర్ణాత్మిక పంచతత్వాత్మిక యాపంచ ప్రణవాది రేపజనని అని యా చిత్కళ మాలిని ఈ చిత్కళ అన్నటువంటి వెళ్ళాలి అంటే యాపంచణవాది రేప జనని రకారంతో కూడినటువంటి ప్రణవాలు కొన్ని ఉన్నాయి క్రీంకారం శ్రీంకారం క్రీంకారం ఇట్లాగా ఆ రకారంతో ఉన్నటువంటి ప్రణవాలు అనమాట శాప్తేయ ప్రణవములు అంటారు ఈ శాప్తేయ ప్రణవములన్నీ ఏ చిత్ ప్రకాశంలో నుంచి ఏ చిత్కళలో నుంచి ఉత్పన్నమైనయో ఆ చిత్కళకు ఓంకారం అని పేరు ఓంకారంలో రకారం ఉండదు కానీ మిగిలినటువంటి శాప్తేయ ప్రణవాలలో రకారం యా యాపంచ ప్రణవాది రేపజనని అక్కడ చెప్పేసి ఆ పంచశాక్తయ ప్రణవములు ఓంకారంలో నుంచి ఉద్భవించటం వలన పంచభూతాలు వ్యక్తమైనయి అప్పటి వరకు ఓంకారంలో అవ్యక్తంగా ఉన్నాయి ఈ సత్యాన్ని విశ్వామిత్రుడు గ్రహించి ఆ జ్ఞానాన్ని ప్రపంచం అందరికి చెప్పాడు చెప్పేం చేశాడు ఆయన ఏం చేశాడంటే రే బాబు ఈ సత్యం తెలిసిన వాళ్ళు ఈ జ్ఞానం వల్ల ఏంటండి ప్రయోజనంలో ఈ జ్ఞానం వల్ల ఏమిటయా ప్రయోజనం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చా అంత బలమైనటువంటిది ఈ జ్ఞానం అన్నది అదేంటండి అన్నది అది అవునయా ప్రతి సృష్టి చేయవచ్చు జ్ఞానంతో మన వాళ్ళు కూడా చెప్పారు కదా ఇప్పుడు క్లోనింగ్ మనిషి చనిపోయాడు ఆ మనిషి చనిపోతే ఆయన దగ్గర ఉన్న కణాలను కనుక మనం సంగ్రహిస్తే అలాంటి మనిషినే సృష్టించేస్తాం ఏమండి రూప లావణ్యాలలోనే అలాంటి మనిషిని సృష్టిస్తారా మైండ్ సెట్లో కూడా అలాంటిది ఏమైనా సృష్టించగలరా అంటే ఇప్పుడు మనకి గతంలో గతించిన సారామంది ఉన్నారు ఇప్పుడు స్వామి వివేకానంద లేదు ఇంకెవరు అలాంటి వాళ్ళ యొక్క కణాలను ఏమైనా స్వీకరించి అలాంటి వాళ్ళని వందలాదిగా మీరు ఏమైనా సృష్టి చేయగలరా క్లోనించేస్తారు అంటే మన వాళ్ళు చెప్పారంటే ఏమండి మీకు రూప చెప్పగలం కానీ మైండ్ సెట్ మాత్రం అదే వస్తే మేము చెప్పలేము అప్పుడేమైంది సరే అయితే ముందు మీరు జంతువుల మీద ప్రయోగిస్తండి మనుషుల మీద ప్రయోగితం కానీ ప్రమాదం వస్తుంది జంతువు ప్రయోగశాలలో జంతువుల వరకే ఉండండి మీరు మనుషుల మీద మాత్రం చేస్తే ప్రమాదం వచ్చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మీరు ఆవు దూడలు గేదె దూడలు ఇట్లాంటి వాటి మీద ప్రయోగం చేయండి అంటే సరే ప్రయోగం చేశారు తెలిసిపోయింది ఇప్పుడు మనకి క్లోనింగ్ చేస్తే వచ్చే సమస్య ఏంటో అందుకని మనుషుల మీదకి అనుమతించలేదు ఎందుకని అంటే అవి చూడడానికి ఆ ఉన్నవి కానీ కానీ వాటి మైండ్ సెట్ అలా లేదు అవి అలా వ్యవహరించడం వల్ల కొద్దిగా డిఫరెంట్గా వ్యవహరిస్తున్నాయి అంటే చిన్న చిన్న జంతువుల దగ్గరే అలా వ్యవహరిస్తే మానవుడు సో వీళ్ళ కెపాసిటీ ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతారు జాగ్రత్తగా మీరు గమనిస్తే వశిష్ట సృష్టి విశ్వామిత్ర సృష్టి అని రెండు సృష్టిలో ఉన్నాయి పదార్థాలన్నింటిలో కూడా ఇలా విభజించారు జాగ్రత్తగా మహర్షులు పదార్థ విజ్ఞానాన్ని వశిష్ట సృష్టి విశ్వామిత్ర సృష్టి అని విభజించారు ఒక కాలంలో విశ్వామిత్ర సృష్టిని భుజించాలి ఒక కాలంలో వశిష్ట సృష్టిని పూజించాలి చాలా జాగ్రత్తగా కాలాన్ని అధ్యయనం చేసి ఇంత బాగా ఆహార వేదం